ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ ఈరోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు జాన్ బ్రదర్ పాట పాడతారు ప్రార్థన చేసుకుందాం అందరం అందరికీ ప్రైజ్ లో చూస్తున్నామంలో ముంచుకుంటే మనం రాజ్యాన్ని స్టార్టింగ్ ట్రై చేసుకుందాము పరిశుద్ర ప్రిమల దేవా కృపల తండ్రి దేవాయశు ప్రభ నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత కళలిజ పరిశుద్ధ్రకు సర్వశక్తి మంచుర సర్వాధికారి నీకు వందనాలు తండ్రి జీవం బలిగిన దేవా నీకు వందనాల తండ్రి దేవాయసు ప్రభ ఈ యొక్క సంవత్సరం అంతా కాపాడినారు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు మరి ఈ వాగ్దాం అంతా కూడా కాపాడినారు ప్రభ దాన్ని బట్టి నీకే వందనాల ప్రభ దేవా మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్న కదండి నీ యొక్క ఆత్మాకార్యం జరిగించని ప్రభ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి ఏస మరి మేము చేసిన ప్రతి ఒక్క పాపము శాపము ఏసు యొక్క రిసం చెంత అడిగింది మా తప్పిదం అన్నింటిని క్షమించండి తండి దేవాయసు ప్రభ ఇంకా మా హృదయంలో ఉన్న ఏవైనా ఐజకరం ఉంటే ప్రభ అవి చూపించని ప్రభ నీ సన్నిధిలో నొప్పుకొని విడిచిపెడతాం తండి దేవ ఐసు మా ప్రతి పాపము శాపము మా రోగము మా వ్యసనాలని అన్నిటినీ కూడా ప్రభా యొక్క శిల్వ మరణం పైన తండి దాన్ని నీకు వందనాలు తండండి కృతజ్ఞతలు తండ్రి ఏసీఆ నీకే వందనాలు దేవ ప్రతి దేశంలో సమాధానం శాంతి చేత నింపండి ప్రభ రకరకాల ఎంతో మంది పీడింపబడుతుండగా తండ్రి వారిని అంతా నీకు రూపంలో జ్ఞాపకం చేసుకోని ప్రభా వారంతా ఆకండి ముట్టని ప్రతి దేశానికి కూడా ప్రభ కాపాడండి రక్షించండి ప్రభ నీకే స్థూతం నీకే ఉన్నా దేవలోకంలో లేక చూసిన గలిబిలి ఆ గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో మా ముద్రించుకున్నందుకు నీకు పొందనాలి ప్రభా అదే రీతిగా తండ్రి మరి రాలేని పరిస్థితులు ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి అందరినీ నీ యొక్క సన్నిధికి తండ్రి గాలం మేసుకొని లాక్కరండి మరి ఏ బిడ్డ కూడా ఈ యొక్క అవకాశం పోగొట్టుకోవడానికి వీలేదు ప్రభ ప్రతి బిడ్డ రావాల్సిందే ప్రభా నీ యొక్క సన్నిధిని గడపాల్సిందే ప్రభ దేవా ఈ యొక్క ప్రేస్ మాకు ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు దేవా ఈ యొక్క ప్రార్థన ఉంది కాబట్టి ప్రభా ఈ రోజు వరకు కూడా ప్రభా ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదిగింపబడుతున్నారు తండ్రి దాన్ని వందనాలు తని ప్రతి బిడ్డతో దర్శించని మాట్లాడతాండి ప్రతి బిడ్డని చన్నరికే గాలం వేసుకొని లాక్కారండి ప్రభా ప్రతి మీరు మాట్లాడతాండి దేవా ద్వారా మయం పొందండి వాకు మీరు మాతో మాట్లాడతాండి ఈ యొక్క రాకలికి ప్రతి బిడ్డని సిద్ధపరుకోం ప్రభా ఏసు కృష్ణ నామూల్ని ప్రార్థించడం ములు నీ నడిచిన వేల లోడాంధకారము నే నడిచిన వేల కంటి పాపవలె వల నన్ను కు కాపా పాడు కంటి పాప నన్ను కును కాపా పాడు ప్రభువైనసునకు జీవితమంత పాడెదను ప్రభువై నైసునకు జీవితమంత పాడెదను జడియను బెదరను నా యేసునతో నుండగా జడియను బెదరను నా ఈసునతో నుండగా allocated these by cerveja on the http on the table on the table. According to seven bagel agents, David Rothscher, you will follow us in a pall. Here is, a Bemosyn. Heavenly Father physical choiceProfessor, the Most give us a Tro welche to direct him on the table. శుద్ధాత్మతో నింపము నాగి పలుచున్నది శుద్ధాత్మతో నింపము నాగి పర్లుచున్నది జడియను బెదరను నా ఈ సునతో బెదరను నా ఈ Hallelujah to kotabadina na navalane nundaga Hallelujah to kotabadina na navalane nundaga Prabhu Yesu krupa nennu ridwa ka ka padunu Prabhu Yesu krupa nennu ridwa ka ka padunu అబ్బే మి నను ఆధార్ బదరను అబజి నను ఆధార్ చేదారను నైనాగా జూ మను నైతుగా పర్వతము తొలగినను మెడ్డా తద్దరి లేనా పర్వతముతలగినను మెడ్డా తద్దరినా నీకు పన్నును విడవదు నీ కనికరంతులు కాదు నీకు పన్నును విడవదు నీ కనికరంతులు కాదు నీ నీత్య సమాధానంతో నన్ను నడిపించును నీ నీత సమాధానంతో నన్ను నాడిపించును జడియను బెదరను నా ఈ సునతుండగా జడియను బెదరను నా ఈ సునతుండగా గాణాంధకారములో నడిచిన వేళలలో కారములుచినే కండి పాపవలెన పడను కండి పాప వలన తును కా పడుకృతు పడను ్రదర్ మన మధ్యలో ఉన్న నతాని బ్రదర్ వాక్యంలో ప్రార్థిస్తారు రైజ్లో బ్రదర్ రైజ్ రాజ సిస్టర్ అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్స్తున్నా మరి మీకు హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం మరి ప్రార్థించుకొని వాక్యంలోనికి వెళదాం స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా కరణమయడ మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి అయ్యా గొప్ప దేవుడ సర్వశక్తివంతుడ జీవాధిపతి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము నాయన నువ్వు తండ్రి నమోదేవినే దేవుడు నువ్వే రాజువు రక్షకుడవు కాపరివి ఇమానియలు తండ్రి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను నాయన స్థుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభువా నాయన వాక్యం చేత శుభ మమ్మల్ని మేము సరి చేసుకుంటకు సహాయం అనుగ్రహించమని మీ ఆత్మధర నడిపించమని వేసినామని అడుగుతున్నాను తండ్రి ఆమెను యేజికేయులు గ్రంథంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు యోజుకేలు అధ్యాయము ఇరవై ఐదో వచ్చరంలో అధ్యాయము పదమూడవ వచ్చంలో మాట్లాడుతున్నాడు ముప్పై మూడు పదమూడులో అయితే నీతిమంతుడు నిజముగా బ్రతుకునని ఒకప్పుడు దేవుడు సెలవిచ్చిందంట నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అంటే ఆయన ఆ విధంగా మరి నేను చెప్పినందుకు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఎడలా అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపము జ్ఞాపకమునకు చేయబడదు అంటుడు అతడు నీతి ఆ నీతిని ఆధారం చేసుకొని చేసిన ఆ యొక్క తప్ప విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీతిమంతుడు నిజముగా బతుకును అని నేను సెలవిచ్చిన మాట నిజమే కానీ ఆ నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకము నాకు మరి నీతిమంతులుగా మనము ఎవరు భూమి మీద నీతిమంతులు లేరు కానీ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను చిత్తము నెరవేర్చువారే నీతి మరి ఆయన దృష్టిలోనే మనము నీతిమంతులుగా ఉండాలి కానీ మనుషులకు మనము నీతి ప్రవర్తన మనుషులకు చూపించే వారిగా ఉండకూడదు ఎందుకంటే మనము క్రియలు విశ్వాసం ద్వారా క్రియల ద్వారా మన మన నీతి కనపరచబడుతూ ఎందుకంటే మనుషుల ముందు ఒకలాగా మనుషులు వెనక ఒకలాగా నటించే విధంగా ఉండకూడదని ఇప్పుడు ఇతడు ఆ విధంగానే మరి తన నీతిని నా నీతిని ఆధారం చేసుకుని అంటాడు నీతి నిజముగా బ్రతుకున్నారని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన ఏడల అతని నీతి క్రియలు అన్నిటిలో ఏది జ్ఞాపము జ్ఞాపకము నాకు చేయబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును అంటుండడు చూడండి ఏది కూడా జ్ఞాపకముకు రాదంట ఎందుకంటే నాకు దేవుడు ఉన్నడుగా క్షమిస్తాడు అనుకుంటే అది ఏమాత్రం కూడా ఆయన క్షమించే విధంగా ఉండదు అందుకనే దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ అయితే హెజికేలు మూడు ఇరవైలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు యజికేలు ఇరవై మరియు నీతిగలవాడు గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును అంట ఎందుకంటే ఈ నీతి కూడా తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన నేను అతని ముందర ఏం పెడతా అంటాడు అప్పుడు అతడు మరణమగును అంటుడు మరి ఈ నీతి అని ఎవరికి కనపరచుకోవడము దేవుని దృష్టిలో అది నేరమే ఎందుకంటే అది వ్యతిరేకమైన కార్యముగా పరిగణించవచ్చు ఎందుకంటే దేవుడు మరి నీతి మంతుల మీద అనీతి మీద వర్షం కురిపించడం అంటే కురిపిస్తున్నాడు ఎవరి ప్రతిఫలము అది వారికే ఎందుకంటే ఎవరు విత్తిన పంట వారు కొయ్యగలరు అందుకనే మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణ నీ వాతని హెచ్చరిక చేయని ఎడల అంటుండ ఎందుకంటే మరి మనుషులను దేవిని నమ్మిన ప్రతి ఎందుకంటే ప్రతి మనము సేవలు సేవకులుగా పిలువబడుతున్నాం అందుకని మనము ఈ లోకంలో ఉన్న వారికి మనము హెచ్చరిక చేయాల దేవుని విషయంలో మరి దేవిని నమ్ముకొని వెనకపోయే కూడా మనం హెచ్చరిక చేయాల ఎందుకంటే ఎప్పుడైనా మనం వాళ్లకు ఈ పాపం మనం చేయొద్దు దేవుని నమ్ముకోండి అని చెప్పాలా ఆయన సువార్తను ప్రకటించాలని ఆ విధంగా మాట్లాడుతున్నాడు అందుకని అతడు అభ్యనంతం పెట్టగా అతడు మరణమగును నీవు అతని హెచ్చరిక చేయ చేయక హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి రాకుండా అతడ అతడు తన దోషమును బట్టి మరణమవును అంటాడు అయితే మనము వారికి హెచ్చరిక చేయాల వాళ్ళను ఎందుకంటే ఒక ఆత్మను మనము హెచ్చరిక చేస్తే హెచ్చరిక ప్రకారం అతడు రక్షింపబడవచ్చు మారు మనసు పొందొచ్చు ఎందుకంటే మీ వద్దు ఎవరైనా ఆ పాపముగా కనబడ్డ వ్యతిరేకమైన కార్యాలు చేసిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని పరిచయం చేయాల విసు ప్రభువును నమ్ముకో అని మొదటనే చెప్పకుండా ఒక మంచి స్నేహితుని పరిచయం చేసుకోండి మీ బాధలు మీ కష్టాలలో ఆయన ఆదుకునేవాడిగా ఉన్నాడని సువార్త చెప్పచ్చు మనమే మంచి స్నేహితులు లేక సువార్త ప్రకటించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అది మనం హెచ్చరిక చేసేవారిగా ఉండాలి అందుకని ఆ పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణము అయితే అతని ప్రాణ విషయంలో ఏమంటాడు అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడంటాడు మనలను ఉత్తరవాదిగా ఎంచుతాడు ఎందుకంటే మనము షాన్సు కూడా సువార్త ప్రకటించలేదు కాబట్టి మనలను ఉత్తరవాదులుగా దేవుడు ఎంచుతాడు మనం జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే మనను ఆయన కావలి వారిగా నియమించండి మనలను అది తెలుసుకోవాలి ఎందుకంటే సేవకులు అని మనలో మనం పొగుడుకోవడం అవసరమే లేదు ఎందుకంటే ఆయన సేవం చేయండి మనము ఆయన సువార్త ప్రకటించింది సేవకుల కిందికైతం మనం కాము కదా అందుకని ఆ విధంగా మాట్లాడుతుండే యేజికేలు పద్దెనిమిది నాలుగులో యోజికేలు పద్దెనిమిది మనుషులందరూ నా వశంలో ఉన్నారు అంటుడు ఎవరెవరు తండ్రులేమి కుమారులేమి అంద వశంలో ఉన్నారు అంటుండే దేవుడు చూడండి మరి ఆయన వశంలో ఉన్నప్పుడు మనము తప్పిపోకుండా ఆయన నీతిని అనుసరించి దాన్ని ఆధారం చేసుకొని పాపం చేస్తే మరణమవుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రిలేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అంటుండే దేవుడు కానీ నా వశములు ఉన్న కానీ పాపము చేవాడు ఎవడో పాపము చేయవాడువుడో వాడే మరణము నందును అవు మరి పాపం వరణం వచ్చు జీతము మరణము పాపము చేయవాడు వాడు మరణము నందును అంటుడు మనము నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే మనను మరణం పొందే వారిగా చనిపోయిన వారిగానే ఉంటాం ఆత్మీయ జీవితములో ఎందుకంటే మీరు కొన్న సున్నమ్ము కొట్టిన సమాధులు మీరు జీవించుతున్నారనే మాట మాత్రమే ఉంది కానీ మీరు మృతులే అని దేవుడు మనము మృతులుగా ఉండకుండా ఆయనకు సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాలి ఆయనను ప్రేమసు ఉండాలి అందుకని మనం కావని వారుగా నియమించండి దేవుడు అది మర్చిపోతున్నాం ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు అలా మర్చిపోయేవారుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము నుండి చూసుకుందాము ఏ విధంగా ఉండద్దంటే తామే లూక పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నట్ట మేము నీతిమంతులం మా అంత నీతిమంతుడు లేడు అని అనుకునేవాడు మాకు వచ్చినంత బోధ ఎవరికి రాదు కాళ్ళు వాళ్ళు సువార్త ప్రకటించరు కానీ తోటి సేవకుల మీద అతి చేయించుకోవడం ఉంటాయి కాబట్టి తానే నీతిమంతులమని తమ్ము నమ్ముకున్న ఇతరులను తృణీకరించుతూ తృణీకరించు కొందరితో ఈయన ఆయన ఈ ఉపమానము చెప్పెను ఏంటంటే అది పదోవచనములా ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిది ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళేది వారిలో ఒకడు పరిచయుడు ఒకడు సుంకరి అని చెప్తూ ఉన్నాడు మరి వాళ్ళు మరి ఈ సుంకరి ఈ పరిచయుడు ప్రార్థిస్తూ అయితే ఈ పరిచయుడు అంటున్నాడు అయ్యా మరి వారానికి రెండు ఉపవాసం ఉంటున్నా పదే వంతు మీకు దిశ భాగం ఇస్తున్నాను కానీ ఎలాంటి పాపం చేయకుండా నేనున్నా ఈ సుంకరి వల్లే కూడా నేను లేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటుంది కానీ మరి ఇప్పుడు ఏమనుకుంటుండంటే ఎవరి ప్రార్థన అయినా ఆయన వింటాడు కానీ శుంకరి ఏం చేస్తున్నాడు అయా పాపనైనా నన్ను క్షమించు అని ఆకాశం వైపు తన తలను ఎత్తకుండా తన తలను ఉంచుకొని భయముతో ప్రార్థించాడు కానీ అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అందుకని మనుషులకు మనము మనుషుల ముందు హెచ్చించుకునే విధానం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని ఈ శుంకరి పరిచయం గురించి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని రోమియోలకు రాసిన పత్రిక పదవాధ్యాయము మూడో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏలయనగా వారు నీతి నెరగక తమ స్వనీతిని తాపింప బూనుకొనుచు దేవునికి లోబడలేదు అంటు చూడండి ఏలయనగా వారు నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు అంటు అవును ఎందుకంటే మరి దేవుడు నమ్మదగిన కాబట్టి వారు దేవిని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపూను కొనుచు దేవిన నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు శాపమై ఉన్నాడు చూడండి పాపల నిమిత్తము ఒక శాపముగా మారిడు ధర్మ నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించనని రాసి ఉన్నాడు రాయిస్తున్నాడు అయితే విశ్వాసము మూల ఇలాగా చెప్పుతున్నది ఎవడు పరలోకములో పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తు క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములు అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము మీ యుద్ధను మీ నోటను మీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఈ వాక్యమును మనం ఈ లోకానికి ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు ఒక కావలిగానిగా మనను నియమించిండాయన మనము గ్రహించాల ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ప్రకటించే ఉండాలి అందుకనే మనము ఆయన సువార్త ప్రకటించే వారిగా మాత్రమే ఈ లోకంలో ఉన్న ఈ సమయమే మనకు దేవుడి ఇచ్చాడు కానీ ఆ టైంలో మరి ఆయన సువార్తను మనం ప్రకటింపకపోతే ఇతడు సువార్త ప్రకటింపడం లేదు ఇతడు నాకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడు అనుకో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఈ వ్యక్తి సువార్త ప్రకటించడం నా రక్షణ బంధువుడు ఎన్నో మార్లు నేను హెచ్చరించిన సువార్త ప్రకటించుమని అని దేవుడు ఇతడు సువార్త ప్రకటించలేడని అన్నే కావచ్చు ఎవరినైనా ఇతడు నాకు అవసరం లేదనుకుంటే మనం చేయగలిగింది ఏముంది పనికి రాని ప్రతిగా అగ్నిలో నరక మరి మనం పనికొచ్చే వారిగా ఎప్పుడు ఉంటామో మనం దహించుకోవాలి అందుకని మనము సువార్త ప్రకటించాలా సువార్త ప్రకటించే వారు ఇంకా అలాగా ఉండరు వారు అలాగా అంటే సపరేట్గా ఏమి రారు మనమే సువార్థికులము మనమే సేవకులు మనమే పరిచారకులము సకలమైన ఏ పని దేవునికి లోబడి చేయుటకు ఏ పనైనా కూడా అది మనం చేయవలసిన వారమే ఎందుకంటే మనము ఆయనకు లోబడి ఉండడం నేర్చుకోవాలి అంతేగాని మనము మనుషులకు లోబడి ఉండట కాదు అందుకని పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు క్రీస్తును సంపాదించుకొని చూడండి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాస అనుగ్రహించు నీతి గలవాడై గలవాడనై చూడండి మరియు మీరు నా వలన చిత్రురో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి సూచితురు అంటే వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ దేవుడు మీకు తోడై చూడండి సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము గ్రహించాల ఎందుకంటే కిలిపిలు మూడు మూడు తొమ్మిదిలో మాట్లాడుతున్నాడు ఏమనంటే క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి క్రీస్తునందలే విశ్వాసము విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును దేవుడు అనుగ్రహించు నీతి ఆయన ఎందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగజేయవలనని కలగవలనని ఆయన మరణ విషయములో సమాధానం సమాధానం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము ఆయన శ్రమలలో నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంట కుప్ప సమానముగా ఎంచుకొని పౌలు గారు చెప్తున్నారు చూడండి మరి ఆయనకు అధికారం ఉన్నది ఆయన మంచి జ్ఞానస్తుడు రపిదు పొందినవాడు గమయలు దగ్గర కానీ ఆయన క్రీస్తుకు లోబడి ఉన్నాడు ఆయన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన నాకు ఏ శ్రమ లేదు కానీ ఎవరు కూడా ఆయన మాట ఆయన ప్రేమగలన మాటను ఎవరు కూడా ప్రకటించట్లేదు ఎందుకంటే దేవుడు మరి కనిపించడు కాబట్టి మనిషి అయితే కనిపిస్తాడు నాకు చేయలేదు నాకు అది నాకు ఇది లేదు ఇది నాకు అది తక్కువైంది నాకు ఎందుకు చేయలేదని కొట్లాడేవాడేమో కానీ ఆయన ఆత్మస్వరూపి కాబట్టి అందరినీ గమనిస్తున్నాడు మనం గమనించాలి మనం చేస్తున్న ప్రతి అడుగు మనం వేస్తున్న ప్రతి అడుగు మనం మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడ రికార్డ్ ఒక కెమెరా పెట్టి వందల మందిని ఇప్పుడు బంధిస్తుండదు తన తెలివిదర మనుషుడు కానీ ఆయన కెమెరాలు మనిషిని తయారు చేసిన ఈ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని మరి ఆయన దగ్గర ఎంత ఫవర్ ఉండాలా అందరినీ రికార్డ్ చేస్తూనే ఉంటాడు ఆయన అది మరవద్దు ఎందుకంటే మనము ఆయనకు పరిచారకులము ఆయనకు ఆయన సేవ చేసినందుకు మనము ఆయన జీతకాలం అంతే క్లియర్గా చెప్పాలంటే మనని మనం మనం మనం ఎప్పుడు మనము పొగుడుకునే వారిగా ఉండకూడదు ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి ఆయన సేవకులై ఉండాలి అనేకులకు సువార్త ప్రకటించాల బాధలో ఉన్నవారిని పరామర్శించాలి వీధులను విద్వరాలను కుంటి వారిని గుడ్డి వారిని తల్లిదండ్రులు లేని వారిని దిక్కు వారిని మన చేతనైనంత సహాయం చేయాల మరి ఒకనాడు ఆయన అడుగుతాడు మరి నేను నీకు రోగినే నన్ను చూడవచ్చు తిరిగి అన్నాడు నేను ఎప్పుడు వచ్చినాం ప్రభు అంటే ఒక అల్పునికి చేస్తే నాకు చేసినట్టు కాదా అన్నట్టు మన తీర్పు దినమున ఆయన మాట ఖచ్చితంగా అడుగుతాడు మనం గ్రహించుకోవాలి రెండో పేతురు రెండో అధ్యాయము ఇరవై వచనములు రెండో పేతురు రెండో వారు ప్రభువును రక్షకుడనైనా ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మానియ్యములను తప్పించుకునిన తర్వాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జరి స్థితి మొదటి మొదటి ఎందుకంటే మనలో ఆయనను ఏంటంటే మనము ఏ విషయంలో కూడా మనము మన లోక మాలి చెప్తున్నాడు అందుకని వారు ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకోవాలంట తప్పించుకొని తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెద్ద ఎందుకంటే ఏడు దయ్యాలు పట్టిన విధంగా ఉంటుంది ఈ ఒక్క దయం పోయి ఏడు దయాలను తీసుకొచ్చే విధానాలు ఉంటాయి కాబట్టి మనము రక్షకుని నమ్ముకొని అతనిలోనే మనము ఆయనలో మనము జీవించే వారిగానే ఉండాల కానీ మన సొంత నిర్ణయాలతో ఆయన మనసును నొప్పించే వారిగా ఉండకూడదు ప్రేమ విలువగట్టలేదు కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయనను మనం కొనియాడాల మనుషులను కూడా అవసరం లేదు మనం దేవిని కొనియాడే వారిగా మాత్రమే ఉండాల నమ్ముకొని ఆయన ప్రకటిస్తుని మనకు ఎలాంటి బిడియము సిగ్గులు వ్యవహాను రెండో అధ్యాయం ఒకటో వ్యవహాను రెండు పంతొమ్మిది వారు మనలో నుండి బయలు వెళ్ళి వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు అట్లా కూడా కొంతమంది ఉంటారట వారు మనలో నుండి బయలుదేరి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులు మనతో కూడా నిలిచి దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు దేవుని గురించి చెప్తారు దేవుని గురించి ఇతరులకు పరిచయం చేస్తారు దేవుని నమ్ముకోవాలని కానీ ఇక్కడ ఏం చెప్తుండు మన సంబంధులు గారు వాళ్ళు అంటుండు ఎందుకంటే దేవిని ప్రేమ వాళ్ళలో లేదు అందుకనే ఆ విధంగా మనలో నుండి వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు గారు అంటే వ్యతిరేకులు దేవిని సువార్థను ప్రకటించలేని వారు లోపడు ఉన్న దేవుడు మనకుంటే చాలా ఒకటే ఒక్కడు నీకు సువార్త ప్రకటిస్తేనే రక్షిపబడడం మనం అని గ్రహించాలి సువార్థ చిప్పేవారిగానే ఉండాలి అందుకనే దేవుడు అదేవిధంగా మరి ఒక కావల వాళ్ళగా మనను నియమించి అందుకని మనం కావలి వారిగా ఉన్నాం ఆయనకు ఆయనకు పనిచేసే వారిగా ఉన్నాం ఆయన ఆయన బానిసం దేవునికి మనం వారు మన సంబంధులు కారు అంటుడు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి కానీ నిలవలేక ఉన్నారు మనతో కూడా నిలిచి అయితే వారందరూ మన సంబంధులు ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు ఎక్కడ వెళ్ళిరు దేవులో నుంచి తొలగిపోయి అని మాట్లాడుతుంటు అందుకనే మనము ఆయన విషయంలో ఎప్పుడే కానీ జాగ్రత్తగా ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి అందుకని ఫిబ్రవరిలోకి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన ఎడల అతనే ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటు చూడండి ఎనుక తీయడం దూరము అంటుండే మనం ఎందు తీసినాం అంటే ఇతనికి సువార్త చెప్పాలి అవద్దా సువార్త చెప్ప కనిపించొచ్చు కానీ అది నువ్వు వెనుక తీసుకున్నావు భయపడి అందుకనే నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి తీసిన ఎడల అతని ముందున ఆత్మకు సంతోషం ఉండదు అంటు ఉండదు అంటు మనం గ్రహించాల ఎందుకంటే మనము పరిచారకులము మనము సేవకులము మనము నిమిత్తమై ఆయనకు లోబడి ఆయన చిత్త చేసేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతుండడు మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం ఇక్కడ ఏముండదు అందుకని దేవుడు ఆ విధంగా మాట్లాడుతు పద్దెనిమిదో అధ్యాయం ఎజికేలు గ్రంథంలో ఎజికేలు పద్దెనిమిది ఇరవై అంటుండు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున బ్రతుకడు అందుకంటే నీతిని అనుసరించాలి అంటుండు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు క్రియలన్నిటినీ అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున బ్రతుకడు అంటు మనం దేవునికి వ్యతిరేకమైన కార్యం మన మనసులో తలంపులలో చూపు ధర చేసినది కూడా పాపమే ఎందుకంటే ఇంత పెద్ద పాపం చేస్తున్నది పాపం కాదు మన కంటిదార కూడా అది పాపమే మన చూపులో కంటిధార నడకార తలంపులతో చేసింది కూడా పాపమే అందుకని అదే అంటడు పాపం చేసి దుష్టులు చేయు ఏ క్రియలు అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు ఒకప్పుడు మనము నీతిమంతులము మస్తు చేసిన సేవ అప్పుడు చేసిన సేవలో దేవుడు నాకు జ్ఞాపకం చేసుకొని సాయం చేయకపోతుడా భ్రమలో చాలా మంది ఉంటారు కానీ అది సరిగని పని అంటుంది ఇక్కడ అస్సలు జ్ఞాపకంలో పెట్టుకోడు ఆయన చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు అతడు కుడే చేసిన పాపమును బట్టి మరణముందును అంటు మనము ఆ విధంగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతుండే ఎందుకంటే దేవుడు మనలను ఏ విధంగా పెట్టిందంటే మరి ఈ ప్రపంచానికి యొక్క ఊరికే కాదు ప్రపంచానికి అయినా మనను కావలి మనను సువార్థికునిగా పెట్టింది అందుకని మనము చూడండి ముప్పై మూడో అధ్యాయం ఏడో ఇదే మాట మాట్లాడుతుండే దేవుడు ఎంజ్కేలో ముప్పై మూడు కావలివానిగా నియమించి ఉన్నాను గనక ఇజ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనక నీవు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవరణ అంటుడు చూడండి దేవిని రాక సమీపంగా ఉన్నది క్రీస్తును నమ్ముకోనండి నీకు పరిచయాసులతోనే నీకు తెలిసిన వారికే సువార్త అదేవిధంగా ఆయన ఏమంటుంది ఇజ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని మనం ఆయన నోటి మాట ఇటలేము కాబట్టి సువార్త ప్రకటిస్తలేం ఆయన పనివారుగా లేం ఆయన ప్రేమలు మనలో లేదు అందుకని ఆయన ఏమో నిన్ను కావాలి వానిగా నియమించిన అంటుడు కనుక నీవు నా నోటి మాట నాకు ప్రతిగా అంటుడు నాకు అంటుడు మనం ఏమో అని చెప్పడానికి కూడా మనకు లేదు అయితే ఒకడు దుర్మార్గం పనులు చేస్తేప్పుడు మనం చెప్పాలి దుర్మార్గుడు నీవు నిశ్చయముగా మరణం మరణం అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి ఎనిమిదవ వశకములు జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఒకవేళ నేను చెప్పిన మాటను సువార్త ప్రకటించని ఎడల అంటుడు దుర్మార్గతను విడిచి దుర్మార్ జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము దొందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయదును అంటుడు చూడండి మనకు ఉండదు అనుకుంటాం శిక్ష సువార్త చెప్పకపోతే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చెప్తుండే అదే నేను ఒక కావాలి కానీ కానీ నియమించిన ఒక దుర్మార్గునికి చెప్పు నా మాటలు చెప్పు ఒకవేళ అతని మనసు మార్చుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా అతడు మనసు తిప్పుకుంటే అతడు బ్రతుకుతాడు ఒకవేళ అతడు నువ్వు చెప్పకపోతే ఆడ అతడు మరణం ఆని ప్రాణానికి బదులుగా నిన్ను విచారణ చేస్తాను ఈ ఆ భయం మనలో ఉందా చేస్తాడు ఆయన అందుకనే మనము ఆయనకు భయపడేవారిగా ఉండాలి తొమ్మిదో వచనంలో అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువ వలనని నువ్వు అతనిని హెచ్చరిక చేయగా సువార్త చెప్తే అయ్యా నువ్వు ఇట్లుండద్దు ఒక టైంలో అతి ఘోరమైన పరిస్థితి ఉంటుంది నరకంలో కాలవలసి ఉంటుంది కాబట్టి ఇసోటి పనులు నీకు తగదు నువ్వు దేవిని విషయంలో మార్గంలోనికి రా అని చెప్పాలి అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవ నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు అందును కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుందువు ఎందుకంటే నువ్వు సువార్థ నమ్మక అదే పాపం చేసిన అంటే అతడు నరకము నువ్వు పోతాడు దానికి నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటావు అంటాడు అట్లా మనకు దేవుడు కాబట్టి నీ తప్పేం లేదు అని అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం చెప్పేవారిగా ఉండాలా అందుకని నరపుత్రుడు ఈ ఈ మాట ప్రకటించుము అంటాడు మా దోషములు మా మీద పడి వాటి వలన మేము క్షీణించున్నాము అంటుడు చూడండి మా దోషములు మా మీద పడి ఉన్నాయి మేము క్షీణించుతున్నాము అంటున్నాడు అయితే మరి సామెతల గ్రంథము పదిహేను పదిలో విడిచిన మార్గము విడిచిన వారికి గద్దింపును ద్వేషించువారు మరణమునందుగరు ఎందుకంటే మరి మనము దేవుడు మనం ఎన్నోసారి గద్దిస్తూ ఉంటాడు గద్దింపుకు మనం లోబడేవారిగా ఉండాలి కానీ ఆయన మాటను ధృవీకరించే ఉండాలి ఆయన మాట వినాల మరి అందుకనే సామెతలు పదిహేను పదిలో అదే అంటున్నాడు మార్గము విడిచిన వారికి కఠిన చికిత్స కలుగును గద్దింపును ద్వేషించువాడు మరణమునొంతుడ చూడండి మనము గద్దింపు దేవిని గద్దింపు లోబడాల అదే సామెతలో ఇరవై అదే మాట అంటారు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అంటాడు ఆయన ఎన్నోసార్లు మనను గద్దిస్తుంటాడు మనము ఆయన గద్దింపుకు లోబడే వారిగా ఉండాల లేకపోతే ఈ విధంగా అవుతుంది మాకు ఎందుకు అవుతుంది మేము దేవిని నమ్ముకున్నాం ఆయన ముద్ర అంటే కాదు ఒకప్పుడు నీతి మంత్రుడు ఉండొచ్చు కానీ ఏ విషయంలో తప్పిపోయినా అది అది మాత్రము తప్పదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు అయితే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ ఒక మాట అంటు తన యజమాను చిత్తం ఎరిగి తన యజమానుని చిత్తం ఎరిగియు ఎరిగి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తలుగును అంటాడు చూడండి అవును అంతే కదా అతడు పోషించేవాడు బ్రతికించేవాడు కానీ ఆ యజమానుని చిత్త మెరగాక తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆయన ఒకటడా ఒకడు కదా ఎలగొట్టేస్తాడు ఎందుకంటే ఇతడు నాకు అందుకని మనం గ్రహించు వార్త ఎనిమిది ఇరవైలలో పాపంలోనే ఉండి మీరు చనిపోదురు అని మీతో చెప్పి నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పిన చూడండి మనం పాపంలో ఉండి మీరు చనిపోదురు వారికి మీరు ప్రకటన చేయాలని అంటున్నాడు దేవుడు ఎప్పుడైనా కూడా ఆయన ప్రకటించే వారిగానే ఉండాలి ఈ లోకంలో మన గురించి జాగ్రత్త గురించి కొనిపెట్టుకుంటాం కానీ మనం ముందట ఉన్న సువార్త ప్రకటించాం అపోసుల కార్యములు ఇదిలో శిలయు తిమోతియు మసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటే అందు ఆతురము క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు ఈయన ప్రకటిస్తున్నాడు ఈ పౌలు గారు ప్రకటిస్తున్నాడు వేసే క్రీస్త ఉన్నాడని ప్రకటిస్తున్నాడు యూదులకు దృఢముగా సాక్షమిచ్చుతున్నాడంట వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నాడు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్తున్నాయి నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల యొద్ధకు వారితో చెప్పాను చూడండి ఆ విధంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు గ్రహించాల మనము ఎన్ని రోజులున్న మనుషుడు ఈ భూమి మీద ఎవరు నిల్వరు కాబట్టి బతికిన రోజులైన క్రీస్తును మనం ప్రకటించే వారిగా ఉండాలి మనము ఆయన వాక్యమును అనేకులకు ఆయన ప్రేమను అనేకులకు పంచేవారిగా ఉండాల అంతేకాని మనం ఏ విషయంలోనైనాను పాపము అనే విధములు వస్తే దానికి మరణమే అనే దేవుడు చెప్తున్నాడు మనం కావాలి బానిగా పెట్టాడు అపోసుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఆరో కాబట్టి మీలో ఎవరి నాశనము విషయం నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుతున్నాను అంటు ఎవ్వరి విషయంలో ఎవరి ప్రాణ విషయంలో నేను దోషిని కాను చూడండి మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించాలా ఎందుకంటే దేవుడు ఒకడే నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు మనము ఆయన మాట వినేవారిగా ఉండాలా ప్రకటించే ఉండాలి ఎందుకంటే ఆయననే సమస్తానికి ఆది సంబుధుడై ఉన్నాడు దేవుడే నమ్మదగిన వాడు మనుషుడు ఎవరు నమ్మదగిన వారు కారు చూడండి రెండో రాజులు ఆరు పదిలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తెలుసుకున్న వారిని రక్షించుకోనను చూడండి ఇజ్రాయేలు రాజు దేవునికి మరి ఆయన ప్రార్థిస్తే ఆయనకు తెలుపవలసిన మార్గాలు దేవుడు ఆయనకు మరి తెలిపించిండు అందుకనే వారిని రక్షించుకున్నాడు అని అంటుంది అందుకనే మనము ఏ విషయంలోనైనాను మనము ఆలోచించుకొని ఆయనను ప్రకటించే వారిగా మాత్రమే ఉండాల దేవుడు అందుకనే మనలను ఆయనకు కావలి వారిగా దేవుడు కావలి వారిగా కాబట్టి మనము ఆయనను మనము జాగ్రత్తగా ప్రకటించాల అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు యాభై ఒకటి రెండులో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి వింబును కన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అంటాడు మనలను ఆయన పిలుచుకున్నాడు మనము ఆయనకు లోబడి ఉండాల ఆయన ఆజ్ఞలను గైకోనాల ఆయనను ప్రకటించే వారిగా ఉండాల అందుకని ఆయన ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఆశీర్వదించి అతనిని పెక్కువ మంది అగునట్లు చేసి అన్నాడు మనము నమ్ముకొని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనమే మనకు మనమే ఉంటాం కానీ ఇంకొకని రక్షణలోకి తీసుకొని రాము రావాల ఆ విధంగా అని అంటున్నాడు దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనము దేవునికి భయపడేవారిగా ఉండాల ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు కావు ఎబ్రి పత్రిక అంటున్నాడు అదే మాట కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టు విడిచిపెట్టుకో విడిచిపెట్టుకొని పోకుండునట్లు వాటి ఎందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను మనము దేవుని యొద్ ఏమేమి నేర్చుకుంటున్నామో రోజు ప్రార్థన వాక్యములు మనం ఏం వింటున్నామో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఎందుకనగా దేవదూతుల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడిన ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంటుంది అందుకని ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగా తప్పించుకుందము మనము తప్పించుకోలేము అందుకనే దేవుడు మనము సువార్తికులుగా మరి ఈ విధంగా మనం బోధించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనం తప్పించుకోలేము అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైందట ఆయన సువార్థ చేయలేదా అనేకులను రక్షించుడు సచ్చిన వారిని లేపండు కుష్ఠిరోగులను ఎంతోమందిని ఆయన రక్షించుడు దేవుడు ఆయన కానీ అధికారము నన్ను నమ్ముకుంటే నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారన్నారు ఒక్క క్రియ కాదు కదా ఆయనే మన క్రియలు చేస్తే మనం బాగుపడదామని చూస్తుంది మనకు అంతే అంతేగాని ఆయన శక్తి పొందుకొని ఆయన ఆత్మ ద్వారా మనము అనేకులకు మరి అద్భుత కార్యాలు చూపించే వారిగా ఉండవు కానీ అద్భుతం మన జీవితం చేయాలని కోరుతాం అదే మనం దేవునితో ఆశించేది కానీ మనం బాగుపడాలా అని కాదు అది బాగుపడచ్చు కానీ ఇతరులను మనం బాగు ఉండాలని దేవుడు మనలను కావాలి వారిగా అందుకనే మనము మర్చేవారిగా ఉండకూడదు దేవిని ప్రకటించే వారిగానే ఉండాలా ఎబ్రి ఏడులో విశ్వాసమును బట్టి అనోకు అది వరకు చూడని సంగతులను గూర్చి చూడండి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవిని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన చూడండి అది రక్షణ గురించి చేసిండు ఆయన సమకూర్చుకోవడానికి కాదు ఆత్మలను మనము దేవిని అందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసులంగా ఉండాలని ఆయన ఓడను సిద్ధపరుచుకుంటున్నాడు తన ఇంటి కొరకై అంటున్నాడు సిద్ధం చేసినట్టు అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసిన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడుగా ఉన్నాడు మరి ఈ నీతిని ఆదరం చేసుకుని మనం పాపం చేస్తే ఆ విధంగా ఉంటుందని మరి దేవుడు మరి మనము ఆయన నీతిని రాజ్యమును వెతికి అనేకులకు సువార్త ప్రకటించే మనం ఉండాలని దేవుడు ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు మనము సువార్త చేయాల ఆయన నామం ప్రకటించాల ఎందుకంటే మొదట ఆది సంఘంలో ప్రభు మరి భక్తులు తో కోయబడ్డరు రాళ్ళతో కోటబడి చంపబడ్డరు పేతూరు తలకిందులుగా సిలువేయించుకున్నాడు తోమ మన ఇండియాకు వచ్చి ఇక్కడనే చనిపోయాడు తన భార్య పిల్లలు కూడా ఎవరో కూడా తెలియని పరిస్థితి ఆ రోజులలో విమానాలు లేవు కానీ ఆ సముద్రాలల్లా మరి ఎన్ని సంవత్సరాలు ఆ దేశం నుంచి మన ఇండియాకు వచ్చిండో అంత ప్రయాసము ప్రభువును చూసిన ప్రేమ ఆయనను అక్కడ ఉండనియకపోయింది యొక్క ఇండియాకు రక్షణ సువార్త మరి తోమా తెచ్చిండు ఇక్కడనే చనిపోయాడు కానీ మనము పక్కకు నూను కూడా సువార్త ప్రకటించలేదు ప్రకటించే వారిగా ఉండాల నువ్వు కావాలి కానిగా ఒకవేళ నువ్వు నేను చెప్పిన మాట ఒక దుర్మార్గునికైనా ఒక మనిషినికి చెప్పకపోతే వాడు మరణమైతే వాని ప్రాణం గురించి నీ ప్రాణమును ఉత్తరవాదిగా నేను ఎంచుతా మరి ఆ భయం కలిగి మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుని పేరట మనందరము జాగ్రత్త గలవారమే ఉండాలి దేవుడు ఈ లోకంలో నమ్మదగినవాడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా మనం పాపులమై ఉండగా ఆయన స్వరత్వం ఇచ్చి మనం కొని ఆయన ప్రేమ చేతమనలను అత్తుకొని మనకు పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం మరి ఈ దేవుడు దీవించిన ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా పరిశుద్ధిడ ప్రేమగల తండ్రి మీ పరశుధరావానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నమాయ గొప్పదేవుడ సర్వశక్తి మంతుడా జీవాధిపతి ఆయన మనుషులను యదార్థవంతులుగానే పుట్టించినవు కానీ అయినా అనేక తంత్రములు కల్పించుకొని నీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం ప్రభావ నన్ను క్షమించ వాకుల ద్వారా నాయన అనేకులకు మేము సువార్థులకు సేవకులుగా ఉండాలి పరిచారకులుగా ఉండాలి సువార్థికులుగా ఉండాలి ప్రభు అన్నిటికీ ప్రభావ మేము లోబడి ప్రభు నీ సేవ చేసే భాగ్యం మాకు మీ ఆత్మధారం నడిపించమని మాకు నైనా మా హృదయాల్లో మీ వాకులను భద్రపరుచుకొని నీ నీతిని రాజ్యం కై జీవించి అనేకులను మీ వైపు తిప్పుటకు సహాయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ లా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ రవి బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్ మీరు అంశాల గురించి ప్రార్థించండి ప్రార్థిస్తాం పరిశుద్ధుల ఒక తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఇసు ప్రభా మహోన పిలగు నా తండ్రి నికే స్థుతులు సౌభ్రమేనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టున్నారు ప్రభా దివార మమ్మల్ని కాచి దినం మీరు మాకు ఎంతో వందనాలు కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యం యుగయుగంలో నీకే కలుగును కాక హాలలుయ్య నా దేవ నా ప్రభా నా దేవ ఈ రోజు ప్రభా నా తండ్రి మీకు సన్నిధిలో మేము సమయం గడిపే కృపా భాగ్యం గొప్ప ధన్యత్వం మాకు ఇచ్చిన నీకు ఎంతో వందా ప్రభావాక్యంగా మీరు మాతో మాట్లాడి ప్రభావ మిమ్మల్ని ఎంతగా బలపరిచిన నీకు ఎంత వందాలు ప్రభావా అనేకులకు ప్రభా మిమ్మల్ని కావలి వాడుగా మీరు పెట్టినారే సయ ఎప్పుడు ప్రవా అక్క బురుజు మీద తిరుగుతూ ప్రవా పట్టణంకి ఎలాంటి ఉపద్రవం వస్తుందో ప్రవ్వా కనిపెట్టి ప్రవ్వా అది గ్రహించాల ప్రవ రాబోయొక్క ఉపద్రవాన్ని ప్రవ గ్రహించి హెచ్చరిక చేయాల కాబట్టి నైనా అక్కడ కావలి వాళ్ళుగా మీరు మమ్మల్ని పెట్టినారు కాబట్టి కావలివాడు ఎప్పుడు దివారాతులు ప్రవా ప్రాకారమే దీవితుడు కాబట్టి ప్రవ ఆత్మీయ జీవితంలో కూడా ప్రవ నైనా అనేకులు కావలి వాసే వాళ్ళ మీ ఉండాలంటే ఎంతగానో మెలుగు ప్రార్థన జీవితం కలిగి రాబోయే ఉపద్రవాలను కలిపెట్టి కనిపెట్టి ప్రవ అనేకులు హెచ్చరిక చేయాలా అనేకులు మీ తొట్టమే నడిపించాలా మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభా స అన్నజనులందరూ ప్రభ నైనా మీకు సత్యంలోకి రావాలా ప్రభావ ఆ దినము ప్రభ అనేకులు ప్రవాహం దేవుని మందిరానికి ప్రభా నా తన్ని ప్రవాహం మళ్ళీ వస్తని వాక్యం చెప్తుంది ప్రవచనం ఉంది ప్రభా ఆ ప్రవచనం ప్రభావ అందరి జీతంలో నెరవేరని గాక హెస్ క్రీస్తు నామం సాయపడమని ప్రాదిష్టం ఆ రీతిగా ప్రభా మీ రక్షణ మార్గాన్ని మేము ప్రకటించాలా ఒక ఆత్మ కూడా ప్రభా నశించిపోద్దు ప్రభా ఈ లోకంలో మేము చూస్తున్నాం ప్రభా మా కానులు చూస్తున్న ఈ లోకాన్ని ప్రభా నైనా ప్రతి కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రభా మేము సువార్త చెప్పుకునడానికి వీలేదు ప్రభా ప్రతి మీరు ఇచ్చిన అవకాశం కలది ప్రభ మేము సువార్త ప్రకటించాలా ప్రభ నా తండ్రి ఆ రీతిగా అదొక అలవాటుగా మేము మార్చుకోవాలా నైనా అది మా జీవితంలో ప్రభ ఎప్పుడు కూడా ప్రభావ తొలిపోకుండా అనేకులు చెప్పే వారిలోకి మేము ఉండాలా అలాంటి కృప మీరు మాకు నా తండ్రి ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపనం చేసినందుకని ఎంతో వందనాలు రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉండే ప్రవ్వ కాబట్టి మేము ఇంకా మేము ప్రకటిస్తాం అయినా అనేకులు మేము ప్రకటించాలా అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ సమస్త అన్య వెళ్ళి సువార్తను మేము ఓ ప్రవ బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది మీరు అన్నారు ప్రవ్వ ప్రభ ఈరోజు క్రైస్తవ జీవితం అంతానైనా లోపలు ఉన్న మందుకే సువార్థ చెప్తున్నారు లోపలున్న వారికి ప్రకటిస్తున్నారు కానీ ప్రవ్వ బయట ఉన్న మందు వరకు ఎవరు ప్రయాస పడతలేరు ప్రవ్వ కాబట్టి నైనా ఇక మీదటైనా మేము ప్రయాస పడాలా అన్ని జను కూడా చెప్పాలా సువార్త ప్రకటించిన గ్రామాలు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రవ్వ ఆ స్థలాలకు మేము వెళ్ళాలా శువార్థ ప్రకటించాలా కాబట్టినైనా ప్రార్థన పూర్వకంగా నైనా మేము వెళ్లాలా ప్రవా ఎందుకంటే ఇది యుద్ధం ప్రవా యుద్ధంలో మేము పోరాడాలంటే మేము గెలవాలంటే ప్రవా ప్రార్థన జీవితం లేకుండా మేము చెప్పలేం ప్రవ్వా కాబట్టి నైనా మేము ఎక్కడ అడుగు అక్కడ అద్భుతాలు జరగాల స్వస్థతలు జరగాల చీకట శక్తుల నుంచి మనుషులు విడుదల కావాలా ప్రభావా అనేకులు ప్రవా స్వస్థత పొందాల నీ నామాన్ని గనపరచాలా ఏసుక్రీస్తు నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తా నైనా నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ప్రవా నా తండ్రి అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి నా తండ్రి ఇక ప్రార్థ నిమిషాలనైనా మీకు సన్నిధులకు మేము తీసుకొస్తున్నాంనైనా మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకున్నైనా గొప్ప దేవానికి ఏం వందనాలు మా దేశ రక్షణ కొరకు మేము ప్రాధిష్టమైన మా దేశంలో ప్రతి ప్రజలంత రక్షణ బంధాల ప్రవ్వ నా తండ్రి మా దేశం గొప్ప మిషనరీ దేశంగా మారును గాక ఏ సీకరిస్తున్నాము సహాయపడండి నా తండ్రి కోత ఇంత విస్తారంగా పనివారు కొద్దుగునారు నైనా కాబట్టి ప్రభ ప్రతి ప్రాంతంలో ప్రభా పనివారు లేపండి ప్రవ భారం కలిగిన సేవకులు నైనా నా తండ్రి గొప్ప దేవ అనేకులవార్త ప్రకటించే గొప్ప సేవకు లేపండి ప్రభావ నా తండ్రి ఎస్ఐ మా దేశంలో ప్రభ అయినా ఎస్ఐయా ఎంతో మంది అనేక దేశాలకు వెళ్ళి మీ సువార్త ప్రకటించాలా ప్రభ అలాంటి మిషనరీ దేశంగా మా దేశాలు మీరు మార్చండి మా దేశంలో ప్రభా అనేక ఆత్మల ప్రభా రక్షణ మార్గంకు రావాలా ప్రభా సహాయపడిన ప్రభా ఎంతో మంది ప్రవ నా తన్నేసి ప్రభా పడిపోయిన సేవకులు ఉన్నారు ప్రవా వాళ్ళ ఆత్మీయ బిడలైనా సొమ్మశీలిపోయి ప్రవా ఈ లోకం తొట్లో ప్రభావ వాళ్ళు కొట్టుకుని పోతుండగా ప్రభావాళ్ళ పట్ల నా దేవ ఎవరి గురించి తీర్పు తీచాం ప్రవా కాబట్టి ప్రవ్వా ఒకవేళ మా స్థానంలో ప్రభావ మీరుంటే ఎట్ల ప్రార్థిస్తారు ఎట్ల వాళ్ళను పరామర్శిస్తారు ఏ రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తారు అలాంటి మీ హృదయం మీకు కలిగి ఉండాలా ప్రవ్వ కాబట్టి నైనా ఎదుటి వాడిని తీర్పిచ్చక మాకు ఏ పాటి వాళ్ళం ప్రవ్వ నైనా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఓ ప్రవ్వ మేము అనేకుల్ని ప్రవ్వా బలహీన వాళ్ళందరినీ మేము బలపరచాలా అనేకులు బలవంతులుగా తయారు చేయాల మీలో ఆ రీతిగా ప్రవ్వ మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన ఓ దేవా వల్ తిరిగి ప్రవ్వ మీ సన్నిధికి రావాలా లేవనెత్తండి ప్రవ్వ నూతనగా మీరు అభిషేకించి గొప్ప పరిచారకులుగా స్వార్థికులుగా మీరు లేపమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రవ్వ నా తండ్రి ఎంతో మంది సిస్టర్స్ బ్రదర్స్ ప్రవ అనారోగ్యాలతో గ్రూప్ లో ప్రభావ ప్రార్థనా అంశాలు అనేక పర్యాల మేము ప్రార్థిస్తున్నాం అయినా ఎన్నో ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చినారు ఎంతో మీరు స్వస్థపరిచినారు ప్రవ్వ కాబట్టి నేను అవి మేము కళ్ళతోనే ప్రవ్వ సాక్ష్యాలు వింటున్నాం ప్రవ్వా మీ చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు ఎంతో వందనాలనైనా గొప్పదేవ నా తండ్రి ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది ప్రవ నైనా ఎంతోమంది ప్రవ జేనులు ప్రవాహ తండ్రి రోగాలతోని ప్రవాన తండి వ్యసనాలతోని ఓ ప్రభ భయంకరమైన పాప జీవితంలో ప్రభ కొట్టుకొని పోతున్నారు ప్రభ అయినా వాళ్ళందరందరూ ప్రభా అక్క రోగాల నుంచి ఆ పాపం నుంచి శాప నుంచి వాళ్ళంతా విడుదల పొందాలా ఆ రీతిగా ప్రభావ అయినా వాళ్ళందరికీ మీ వాక్యని మీరు ప్రకటించేలాగైనా సహాయపడండి ఆ రీతిగా ప్రవ అయినా కొన్ని అంశాలు ప్రార్థనాంశాలైనా బ్లెసింగ్స్ ఇస్తే మేము ప్రార్థిష్టమైనా కంటి సూపు మీరు మెరుగుపరచండి ఆ కన్నులు మీరు తాకండి ప్రభావ మీరు రక్తాన్ని ప్రోక్షింపజేసినైనా ఆ కంటిలో సూపుక ఆ గుడి తమ్మిస్తున్న ప్రతి దురాత్మని గద్దిస్తున్న మీ శ్రీ క్రీస్తున్నాము సంపూర్ణంగా ఓ ప్రభా మీరు స్వస్థపరచండి మీ మహమార్దమై నిలబెట్టుకోండి కుటుంబంతో రక్షణ బంధులాన్ని సహాయపడండి ప్రభావ ఆ రీతిగా ప్రభావ హాస్పిటల్స్ ఈ లోకంలో ఎంతో మంది రోగుల అనారోగ్యాలతో ప్రభావ ఐసీలో ఉన్నారు ప్రభా ప్రాణాయన స్థితిలో ఉన్నారు ప్రభా అయినా చివరి దశలో ప్రభలు కొట్టు మాట్లాడుతున్నారు ప్రభా ఆ బిల్లందరి మేము ప్రాధిష్టమైన ప్రతి ఆత్మ మీద తాకని ప్రభా ప్రతి ఆత్మ మీది ప్రభ ఒకరు కూడా ప్రభా నశించటం మీకు ఇష్టం లేదు ప్రభావ ప్రతి ఒక్క రక్షణ బంధాల ప్రభా నా దేవా నా ప్రభానికి ఎంతో వంద హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ ఏసుక్రీస్తున్నాము ఇప్పుడు స్వచ్ఛత కలుగును కాక హలలుయో దేవా ప్రతి చీకటి దురాత్మలు ప్రతి విధంగా రోగాలతో చీకటి శక్తులను గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాములో ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి పేషెంట్స్ ఏసుక్రీస్తున్నాములో స్వస్థత పొంది డిశ్చార్జ్ అవును కాక ప్రతి హాస్పిటల్స్ ఎంటీ అయిపోను కాక ఏసుక్రీస్తున్నాములో ప్రతి విధంగా రోగాలు ప్రతి వైరస్ ప్రతి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రతి దుష్టాత్మల ఆ రోగాలతన దయ శక్తులను ఏసుక్రీస్తున్నాములో కలిపోను కాక హలలుయ ప్రభావ ప్రతి అవయవ మీద తాకండి జీవం దయచేయండి స్వస్థపరచండి ప్రవ్ స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి రాతి కాల సమయంలో అయినా ఓ దేవా వాళ్ళ హృదయాలు మీరు మార్చండి ప్రవ స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా ప్రవ్వ అయినా స్వస్థత రక్షణ ఎంతో ప్రాముఖ్యమైంది వాళ్ళ హృదయాలైన స్వస్థపచ్చని మీరు దర్శించండి ప్రవ్వ ఒక్క బిడ్డ కూడా నశించిపోదు ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టమైనా ప్రతి ఒక్కరి కొరకు రక్తాన్ని కాచినారు ఆ సిలువులో కాబట్టి అయినా మీ సిలువ మరణాన్ని మేము వ్యర్థం కాకుండా ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా మీరు మాకు ఆజ్ఞ ఇచ్చినారు ప్రవ్వ మీ శరక్తంలో పాల్పొందిన ప్రతి ఒక్కరు మీ మరణం గురించి ప్రకటించాలా మేము సిగ్గుపడం భయపడం ప్రవ్వ ఓ దేవ అనేకులకు మేము ధైర్యంగా మేము ప్రకటిస్తాం ప్రవ్వా అలాంటి ధైర్యపు ఆత్మను ఓ ప్రవా నా తండ్రి అలాంటి బలమైన ఆత్మ మాకు అనుగ్రహించాం పరిశుద్ధులకు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా ఎంతో మంది ప్రభ మా దేశంలోనైనా నా ప్రభా తండ్రి సేవకులు ప్రభ ఎంతో హింసింపబడుతున్నారు అప్పుడు వీళ్ళందరి గురించి మేము ప్రార్థిష్టం అయినా దేవా దేవాళ్ళందరి కోసం మేము ప్రార్థిస్తుందిగా ప్రభావ మీ కనికరం చూపించినైనా వాళ్ళందరినీ వాళ్ళ విశ్వాసాన్ని మీరు బలపరచండి అనేకుల విశ్వాసం చనగిలిపోతుంది ప్రభావ చివరి దినాల్లో అనేకులు ప్రేమ చలారిపోతుంది ప్రభావ వాళ్ళందరూ ప్రభ తిరిగి మీ సన్నిధిలో ఓ ప్రభ మీంది విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా ప్రభావ అనేకులు నమ్ముతున్నారు కానీ విశ్వాసంలో లేదు ప్రభావ ప్రతి ఒక్కరికి విశ్వాసమైన వరం మీరు అనుగ్రహించండి అని ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ విశ్వాసంగా ప్రవ అటు ఎదుర్కోవాలా విశ్వాసమైన డాలు పట్టుకుని మీరు ఇచ్చే సర్వాంజ ధరించుకొని దుష్టునితో యుద్ధం చేయాల ప్రభావ అనేకుల్ని ప్రవ అవుతాయండి మీ సన్నిధికి మీరు నడిపించాలా ప్రభావ అందుకొరకే మీరు మమ్మల్ని లోకంలో పెట్టినారు ప్రభ కాబట్టి నైనా అదే విశ్వాసంతో అదే ప్రభ ధైర్యంతో మేము ముందుకు పోవాలా కృప మీరు మాకు అనుగ్రహించమని నా దేవా నా ప్రభ ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరి గురించి మేము ప్రార్థించడం వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాలు మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరు మీరు బలపరచండి అయినా నూతనంగా ప్రభావ మీరు అభిషేకించి మీ మయమర్ నిలబెట్టుకోండి కేబీపీఎం గ్రూప్లో బ్రదర్ సిస్టర్ గురించి అందరి గురించి మేము ప్రార్థించడం ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ పరిచయం దీవించండి ప్రతి కుటుంబాలను మీరు స్వస్థపరచండి ప్రభ ప్రతి ఒక్క నూతనంగా మీరు అభిషేకించండి ప్రభ ప్రతి ఒక్కరు ప్రవ్వ మీకు పరిశుధాత్మ అభిషేకం పొందుకొని ప్రభావ కృపారాలు పొందుకొని అయినా మీ సేవలకు ముందుకు పోలాగానే మీ కృప దండి సంఘానికి మీరు అవి ఇచ్చినారు ప్రభ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఓ ప్రభ ఆ రీతిగా అక్క వరాలను ప్రభావ ఇచ్చిన తలాంతులు ప్రతి ఒక్కరినైనా మీ మహిమార్థమే వాడుకున్న సాయపడి ఎవరికి ఎలాంటి ఏ తలాంత్ ఇచ్చినారు ఆ తలాంతులో ముందుకు సాగిపోాలా ప్రభావ ఎవరి నాగలి వారు దున్నుకుంటూ ముందుకు మరి విశేషంగా ప్రభ మేమందరంనైనా ఎన్నటి దున్నని బీడ్డి భూములు మేము దున్నాలా ప్రభ ఓ ప్రభావ అనేకులు ప్రభావ దున్నిన భీము భూములే దున్నుతున్నారు వేసిన దగ్గరే విత్తనం వేస్తున్నారు ప్రభావ ఆ రీతిగా కాకుండా ప్రభా నైనా ఎక్కడ దున్నవడలేదు ప్రవ్వా ఎక్కడ ప్రవా మిత్రనం లేదు అక్క ప్రాంతాలకు మేము వెళ్ళి ప్రవ్వా అక్క భూములు మేము సదును చేయాల ప్రభా ప్రతి త్రోవలు ప్రభా మేము సొంకర ఉన్న మార్గాన్ని సరళం చేయాల ప్రవ ప్రతి ఒక్క పొలం ప్రవ పూడ్చబడాలా ప్రతి లోయ ఓ ప్రవ ఎత్తు చేయబడాల ప్రవ్వ ఆ రీతిగా ప్రవ మీకు మార్గం మేము సిద్ధపరిచేవారు ఈ అరణ్యంలో ప్రవ కేకలు వేసుకుంటూ నీ నామాన్ని ప్రకటించాలా అనేకులను ప్రభా మీ చెంత మీరు నడిపించాలా చివరిగా మీరు ఆగించినారు ప్రభా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నారు కాబట్టి ప్రభావ నమ్మిన వారి శిష్యులకు చేయమన్నారు ఈరోజు క్రైస్తవ సంఘం ప్రభా నైనా కొంత వరకే ప్రవ్వా నైనా ఆ రీతికి చేయగలుగుతున్నారు కాబట్టి అందరికులు ప్రభ సువార్థకులు ఓ ప్రభా అనేకులు తయారైతే ప్రభావ ఈ దేశంలో ఎక్కడ కూడా సువార్థ కరువు ఉండదు కాబట్టి మేము అది మేము ప్రజల్లో తీసుకొని పోవాలా ప్రభా ఆ రీతిగా ప్రభావ మేము అనేకులకు ప్రకటించాలా ప్రభావ అనాడు అదేమ సంఘం అపోస్తులు ఎలాంటి పరిచయం చేసినారు ప్రవ్వ దానికి మించి మేము ఈ చివరి దినాలు మేము పరిచయ చేయాలా ప్రభా ఎందుకంటే మాకు అలాంటి ఆశ ఉంది ప్రభ ఆశ గల ప్రాణ తృప్తిపచ్చే గొప్ప దేవుడు ప్రభావ కాబట్టి దాని తగిన త్యాగ జీవితం కూడా ఉండాలా ప్రవ కాబట్టి మేము త్యాగం చేసుకోవాలా ప్రతిథి ప్రవ మీ సన్నిధిలో ప్రభా మేము అయినా మేము నల్లగొట్టబడాలా ప్రభావ ప్రార్థనలు నా తండ్రి ఒక గిస్తమైన ప్రార్థన అనుభవం మాకు అందరికీ అనిగించినైనా గొప్ప దేవానికి ఎంతో బంధనాలు అర్పించుకుంటాం దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి ప్రభావ కాబట్టి వాటిని మేము ఎదుర్కోవాలా ప్రభావ అనేకులు ప్రవ్వా రకరకమైన రోగాలు రాబోతున్నాయి వాటి అన్నిటి నుంచి ప్రభావ మేము విడుదల కల్పించాలా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రవ్వ దుష్ట శక్తులు పారిపోలా ప్రవ అనేకులు స్వస్థత బొందాల ప్రవ ప్రతి ఒక్కరికి మీ తండ్రి మీకు మహిమని మేము చూపించాలా అనేకులకు మీరు జీవం దేవుడని మీరు స్వస్థ గొప్ప దేవుడని మీరే నిజమైన దేవుడని ప్రభావ మేము చూపించాలా నీ నామాన్ని ఘనపరచాలా నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాల ప్రవ్వ ఆ రీతిగా ప్రవ్వ నేను మహిమపరచాల ప్రవ్వ సమస్త అనజనులు ఎదుట ప్రవ్వ ధైర్యంగా మేము ముందుకు పోయి సువార్థలో మేము ముందుకు పోలాగిన మీ కృప దయచేయండి గొప్ప దైవానికి ఎంతో వన్నాాలుసా ఇక గ్రూప్లో ఉన్న బ్రదర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తాం ఈ రోజు జాయిన్ అయినా ఇంకా ఎంతో మంది జాయిన్ అయ్యేలా కుటుంబకులందరి గురించి మేము ప్రార్థిస్తాం మీ కృపలందరూ మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ఆ రీతిగా ప్రభావ ఈ వాక్యలు ఎంత ఎంతోమంది వింటున్నారో ఆ కుటుంబీకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని స్థిరపరచని ప్రవ్వ ఈ చివరి దినాల్లో మీరు ఆకరి దినాలు ఉన్నాం ప్రవ నైనా ఇస్తూ ప్రవ అంతవరకు సహించేవాడు రక్షింపబడి అన్నారు కాబట్టి ప్రవ్వ ఈ లోకంలో ప్రభ మీ తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ కొరకు మేము జీవించాలా ప్రవ్వ ఈ లోకపు శ్రమలు ఎన్నొచ్చినా కానీ ప్రభని ఎదుర్కొంటూ ముందుకు పోవాలా అనేకులు మీ చెంతకు నడిపించాలా ప్రవ్వ నా దేవా అలాంటి కృప మీరు మాకు అనుగ్రించండి ప్రతి ఒక్క బిడికి మంచి ఆరోగ్యం తెచ్చండి పత్తి అనారోగ్యాలైన గద్దిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామలో ప్రతి ఒక్కరికి సమృద్ధికరమైన జీవమును స్వస్థత పత్తి అవయ ఆర్గన్స్ కి కలుగునిగాక ఏసు పరిశుద్ధ నామము హలలుయ ప్రతి ఒక్క బిడి మీరు స్వస్థపరచండి కుటుంబాలను ఆర్థికంగా మెరుగుపరచండి ఎవరికి ఏ హృదయంలో ఎలాంటి హృదయ ఉన్నాయో ప్రవ అయిన వాళ్ళ జీవితంలో ఏ కష్టాలు ఏ బాధలు ఉండో నుంచి ప్రవ్వ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పత్తి అనారోగ్యం ఓ ప్రవ పత్తి అవయాల నుంచి సంపూర్ణ హీలింగ్ తెచ్చండి ఆయన స్వస్థపరచండి నా నా దేవానికి ఎంతో వందనాలు ప్రభావ మేమందరం ప్రభావ నైనా మీ మహిమార్థమై మమ్మల్ని అందరూ నిలబెట్టుకోండి మమ్మల్ని అందరూ మీరు ఆశ్రవదించండి ప్రవ మా కుటుంబీకులు ఆస్వాదించి మా కుటుంబ పిల్లలను ఆశ్రవదించండి మా పని వాటిని ఆస్వాదించి సమస్తాన్ని మీరు ఆస్వాదించండి ప్రవ్వ నైనా ఆ రీతిగా మమ్మల్ని బహుగా ఫలింపజేసి మీలో మేము ఫలించాలా ప్రవ అప్పుడు మీరు సంతోషిస్తారు నైనా ఆ ఫలం మా మా మా జీవితంలో మా సేవా పరిచర్లో కనిపించాలా ప్రవ్వ అయినా ఆ రీతిగా ప్రవ్వ నేను మహిమ పరచాలి మేమందరం అలాంటి సేవా పరిచర్లో అందరు నడిపించండి నైనా మీరు అక్కడ తొలగింది ప్రవ్వా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వా మా శక్తికి మించిన ప్రయాణం ప్రవ మీరు మా కొరకు శక్తికి మించింది ప్రవ కాబట్టి మా శక్తి సరిపోదు కాబట్టి నైన్ మీ శక్తి మాకు అవసరం నైనా మీ శక్తి కావాలంటే మీకు పరిశుధాత్మ అభిషేకం పరిశుధాత్మ అభిషేకం ద్వారానే మాకు శక్తి ప్రవ తర్వాతనే మీ బూది గంతులకు మేము ఈ సత్యం క్రైస్తవ సంఘం మర్చిపోయింది కాబట్టి ప్రభ్వాది మేము జ్ఞాపకం చేసుకుంటాం కనుక పరిశుధాత్మ దేవ మమ్మల్ని అందరినీ అభిషేకించండి గ్రూప్లోని ప్రతి బిడని మీకు పరిశుధాత్మ అభిషేకంతో నింపండి కృపారాల నింపండి ఓ ప్రభావ ప్రతి హీలింగ్ గిప్స్ అనుగ్రించినైనా ప్రతి ఒక్క సేవ పరిచయలో విశేషమైన అద్భుతాలు జరగా అనేక రోగులు స్వస్థత పొందాలా అనేకులు ప్రవ్వ నా నీ నామాన్ని ఘనపరచలాగన అనేకులు ప్రవ రక్షణ మనలో వచ్చేలాగిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ని వాళ్ళ సేవ పరిచయ అందరినీ మీరు బహుగా మీరు మీ సేవ పరిచయలో వాడుకోమని గొప్ప దేవా నీకు ఎంతో వందలు వేసయ్యా నా తన్నేసు ప్రవ్వ నా దేవా రాబోయే దినాల్లో ప్రవ్వా ఎంత భయంకరమైన కాలం నైనా కాబట్టి నైనా సేవకుల విషయంలో ఎంతో మంది హింసింపబడుతున్నారు సంఘాలు హింసింపబడుతున్నాయి ఆ సంఘాలు గురించి మేము ప్రార్థిష్టం ఇక మీదట మేము ఏ రీతిగా మేము ముందుకెళ్లాలా తండ్రి మీరే మేము నడిపించండి అయినా మీకు పరిశుద్ధ ఆత్మ మీ సంధిలో సమయం గడపాలా ప్రవ మీతో సాహసం చేయాలా ఆత్మీయ జీవితంలో మేము అంచెల అంచెలు కాబట్టి ప్రవ్వ అయినా ఒక దశ నుంచి ఒక దశకు మేము ఆత్మలో ఎదగాల ప్రవ్వ అనేక ప్రపంచాల్లో మేము మేము వెళ్ళాలా ప్రవ్వ నా తండ్రి దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఈ సృష్టి మిగుల తేరి చూస్తుంది ప్రవ్వ ఎవరు మమ్మల్ని నిడిపించరని కాబట్టి ప్రభ మేము విడిపించాలా మీ కుమారులుగా మీ మమ్మల్ని ఏర్పరచుకున్నానైనా దాస్యం నుండి దత్తపుతులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నీకెంతో వందాలు వేసాయా మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించిన అనైనా కృపావరాలు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రించినారు బట్టి నీకు వందనాలు అనిపించుకుంటున్నాం కృతజ్ఞతా స్థుతులు అర్పించుకుంటున్నాం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే సమర్పించుకుంటున్నాం అయినా మమ్మల్ని అందరూ మీరు ఆశ్రవదించండి బలపరచండి ప్రవ అయినా వేసయ్యా ఎంతోమంది లేవు ఆ ఉద్యోగాలు దయచేయండి ప్రవ శాలరీస్ ఇంప్రూవ్మెంట్ చేయండి ప్రభావాళ్ళకు ఫర్ ప్రమోషన్ ఇచ్చేయండి ఉన్నత స్థితి లేవనెత్తని ప్రభావా ఆర్థికంగా ఎవరైతే ప్రభావ అయినా ఏ స్థాయి ఉన్నారో ప్రతి ఒక్క బిడే మీరు ఆశ్రదించలేను ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిష్టం అయినా గొప్ప దేవ నా తండ్రి నీకు ఎంతో వందన ఎవరైతే మ్యారేజ్లు లేవు ప్రవా వాళ్ళందరికీ మ్యారేజ్ సెటిల్ కావాలా ప్రభావా నా తండ్రి వేసా ఎవరికైతే సంతానం లేదు వాళ్ళందరికీ సంతానం దించమని ప్రార్థిష్టం కృపకల దేవానికి ఎంతో వందనాలు వేసాయా మీరు సమస్త గొప్ప దేవుడు ప్రవా పతి కాబట్టి ప్రతి ఒక హృదయవాంశిని మీరు తీర్చమని ప్రార్థిష్టం ఎవరి అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రతి విధాన అనారోగ్యాలని ఏసు క్రీస్తు నవలి గద్దిస్తున్నాం తండ్రి మీరు పొందిన గాయాల చేత స్వస్థత ఉంది ప్రభావ ఏసు పరిశుద్ధ నాముల పత్తి బిడకు సంపమిన స్వస్థత కలుగును కాక హెలలు నైనా వల హృదయవాల్చయం మీరు తీర్చండి ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తే ప్రతి కుటుంబం మీరు దర్శించినైనా వాళ్ళ హృదయవాల్చయం తీర్చి ప్రతి కోరిక మీరు మీ మహిమార్థమే నిలబెట్టుకుని మీ రాకరిక మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని హృదయంలో నీరు ఫలింపజేసి అనేకులకు మేము కావలి ఉండాలంటే మెలుకు కలిగి ఉండాలా కాబట్టి నన్ను మీ మెలుకు కలిగి ఉండాలా ప్రార్థనలు విజ్ఞాపనం చేస్తూ ఉండాలా ఉన్నత స్థితికి ఎదగాల ప్రవ్వ ఆ లెవెల్లో ప్రవ్వ ఆ ఉన్నత స్థితికి మమ్మల్ని అందరినీ ఆశీర్దించి నడిపించమని పరిశుధాత్మ దేవా మీ సాయం చేత మనం నడిపించి ఆత్మీయ ప్రపంచాలకు మనం నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు తండ్రి నీకు చెల్లించుకుంటూ త్వరలో రాన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెయిన్ బ్రదర్ నతనే బ్రదర్ మీరు బ్లెసింగ్స్ ఇవ్వండి బ్రదర్ నతనెల్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్ మీరు బ్లెస్సింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం కృపర్ బెదర్సిస్తున్న కుటుంబీకులందరికీ ఆరాధన పాల్గొన్న వారికి ఇంకెవరైతే పాల్గొనలేదా కుటుంబీకులకి నిత్యం విజ్ఞాపం ప్రార్థిస్తున్న కుటుంబకులందరికీ సమాధాన స్వచ్ఛత ప్రతి ఒక్క సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడినను గాక ఆమె